ఏమి చిత్రం వేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము వామనాచ్యుత నిన్ను తెలియగా వసుధలో మాతరములా సకలలోకనివాసనాయక శౌరిమురహర నరహరి ప్రకటమాయను నీ గుణంగులు వికటముగని గన్న తల్లి వేలనీ వదనంగుమీటినా అకటహాయని నోరు తెరచిన అందులోకములుండెను శ్రీ సతీపతి దైత్య దానవ శిక్షకామరక్షక రాశికెక్కెను బండి రొప్పిన సేతలు మోసమున తలు మోసమునర్జునుడు ముందు గానక మాటలాడిన వాసవార్చిత విశ్వరూపము వసుత చూపితి వౌదుబూ నమో నమో శ్రీ వెంకటేశ్వర నారద ప్రియ భక్త వత్సల విమల మగునీ దాసులిదే నీ విద్యూచి సుముఖులై కరి శబరి బలియును సుఖధ్రువాదులు నిన్ను కొలువగా సమత ఉన్నత పదముల సగిమిందును గంటి మీ